ఇది ఇంకో అమెరికా తెలుగు కథ ఏమిటండి ఏమిటో అంటున్నారు ఏమిటి నాతో ఇప్పుడు మీరు గుడికి రావడానికి రెడీగానే ఉన్నారా నాదేన ఆలస్యం సరే ఇదిగో చీర కట్టుకోవడం అయిపోయింది పూలు పళ్ళు సరిగ్గా సర్దేసి క్షణంలో వచ్చేస్తున్నా అయ్యయ్యయ్యో ఏమిటండి ఈ అవతారం ఇలాగా దైవదర్శనానికి వెళ్లడం మిమ్మల్ని చూస్తుంటే గుడికి వెళ్లే వాళ్లలాగా లేరు సమర్లకోటలో సామాన్లు మోసేవాళ్ళలా ఉన్నారు లూజ్ లూజ్గా ఆ పొట్టి లాగు దసరాబుల్లోడికి మళ్ళీ ఆ పూల చొక్క నెత్తిమీద దిక్కుమాలిన క్యాప్ బొడ్లు ఆ సెల్ఫోన్తో భలే ఉన్నారండి ఈ గెటప్లో గుడికెళ్తున్న పెద్ద మనిషిలా లేరు మీరు చచ్చు సినిమాలు తీసే డైరెక్టర్లాగా ఉన్నారు ఏమిటి బయట చాలా వేడిగా ఉంది సమ్మర్లో ఇలా ఉంటేనే హాయిగా ఉంటుంది అంటున్నారా ఇలా వెళితే తప్పేమిటి అంటున్నారా ఇకనే రోజు ఆఫీసు కూడా ఈ అవతారంతోనే వేంచేయొచ్చు కదా మీరు ముచ్చమటలు పోస్తున్న పొట్టలు బిగించి ప్యాంట్లు మెడికి ఉరితాడులే టైలు వేసుకుని వెళ్తారెందుకు ఏమిటి ఇలా వెళ్తే ఉద్యోగం ఓడిపికి ఇంటికి దయచేయమంటారా నాకు తెలియకడుగుతాను ఈ అవతారం ఆఫీస్కి పనికిరాదు కానీ ఆలయానికి మాత్రం పనికి మీకు రాను రాను మతిపోతుందండి వెనకటికి మీలాంటి వాడే చదువుకోకముందు కాకరకాయ అన్నట్ట చదువుకున్నాక కేకరకాయ అన్నట్ట బీఎ రోమన్ ఇన్ రోమ్ అంటూ ఎక్కడుంటే అక్కడికి తగినట్టుగా ప్రాపర్గా డ్రెస్ అవ్వాలి అంటూ వెనకటి రోజుల్లో మా ఆడాళ్ళకు ఉపదేశాలు చేశారు మీకు గుర్తుందా మరి ఆ సూత్రం గుడికి వెళ్ళేటప్పుడు మీకు గుర్తుండదా అసలు మీకు చేసే పని మీద శ్రద్ధే ఏడిస్తే కదా ఎప్పుడొచ్చినా నన్నేదో ఉద్ధరించడానికి అన్నట్టుగా గుడికి బయలుదేరతారు అక్కడికి వెళ్ళాక ఆ దేవుడికి ఫేవర్ చేస్తున్నట్టుగా మొక్కుబడిగా ఒక నమస్కారం పడేయడం ఆ తర్వాత ఎప్పుడు బయటపడదామా అంటూ చూస్తూ కూర్చుంటారు లేకపోతే చిన్నపిల్లలకి మళ్ళీ ఆకలేస్తోంది దాహం అంటూ మొదలెడతారు అసలు మీరు గుడికి ఎందుకు వస్తారో నాకు బాగా తెలుసు మీ అస్సలు భక్తంతా దేవాలయంలో ఉండే క్యాఫిటేరియాలో దొరికే దోశల మీదే కదా దేవుడి ముందు ఒక్క నిమిషం కూడా నిలబడలేరు కానీ అక్కడ దొరికే గారెల కోసం గంటల తరబడి లైన్లలో నిలబడతారు చూపులు దేవుడి మీద చిత్తం చెప్పుల మీద అని మీలాంటి వారి కోసమే చెప్పారు మీ మనసంతా ఫుడ్డు మీదే కదా గుళ్ళో ఆఫీసుకు ఫోన్లు చేసే మీ బోటి వాళ్ళు గుడెప్పుడు తెరుస్తారు గుళ్ళో ఇవాళ స్పెషల్ పూజలేమిటి అని కాదు అడగటం క్యాఫిటేరియా ఎప్పుడు తెరుస్తారు ఇవాళ క్యాఫిటేరియాలో లంచ్ స్పెషల్ ఏమిటి అంటూ ఎంక్వైరీలు మొన్న మధ్య ఆఫీస్ దగ్గర క్యాలెండర్ కొనుక్కోవడానికి గుళ్ళో లైన్లో నిల్చున్నాను నా ముందర ఎవరో మీ అర్చన వితౌట్ కోకోనట్ అంటానికి బదులుగా అర్చన వితౌట్ ఆనియన్స్ అన్నాడు పాపం శనివారం పూట ఉల్లిపాయ ముట్టనటువంటి ఆ మహాభక్తుడు ఆ విధంగా సెలవిచ్చాడు అన్నట్టు చిత్తం చెప్పుల మీద అంటే గుర్తుకొచ్చిందండి మనుషుల్లో ఈ మధ్య సివిక్ సెన్స్ ఇంత అధ్వానంగా ఉందేమిటండి ఆలయంలో వచ్చిన వాళ్ళు చెప్పులు షెల్ఫ్లో పెట్టకుండా ఇష్టం వచ్చినట్టే నెల మీద విడిచేస్తారు ఎందుకు ఆ షెల్ఫ్ ఏదో నొచ్చుకుంటుందేమో అన్నట్లుగా దాన్ని ఖాళీగా వదిలేసి దాని ముందరే అడ్డదిడ్డంగా చెప్పులు వదిలేస్తారు కానీ చక్కగా లోపల పెట్టచ్చు కదా అక్కడికి వచ్చేవాళ్ళందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే అలాంటి వాళ్ళే ఇలా చేస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సుమండి ఏమిటి ఎవరు మిగిలిన చోట్ల అలా ఉండరా మన గుడే కదా అని ఎవరు సీరియస్గా తీసుకోరా రూల్స్ పాటించకపోయినా ఎవరు పట్టించుకోర్లే అని అలా చేస్తారా ఏడ్సినట్టే ఉంది మీ ఎక్స్ప్లెనేషన్ ఎప్పుడో ఒకరోజు అలా వదిలేసినవన్నీ గార్బేజ్లో పారేసి మీ చెప్పులు చెత్తకుండిలో పడేశాము పట్టించుకోకండి అని నాబోటిది కనుక అంటే అప్పుడు మీలాంటి వాళ్ళందరికీ బాగా తిక్క కుదురుతుంది ఇదిగో మిమ్మల్నే ఇదే మీకు ఫైనల్ వార్నింగు భగవంతు మీద నిజమైన భక్తి లేనప్పుడు దేవాలయానికి వెళ్లే పద్ధతి మీద మీకు గౌరవం లేనప్పుడు గుళ్ళో పెట్టిన రూల్స్ని పాటించాలన్న విచక్షణా జ్ఞానం మీకు లేనప్పుడు నిజంగా మీకు ఆలయానికి వచ్చే అర్హత లేదు అసలు మీరు రావద్దు కూడా మీకు కావలసింది కేవలం పిచ్చాపాటీ చురుతిండి కేవలం పిచ్చాపాటి చురుతిండే గనకైతే ఇలాంటి బట్టలు హాయిగా ఏ రెస్టారెంట్కో వెళ్ళండి అంతేకాని గుడికిలా వస్తే ఊరుకునేది లేదు ఏమిటి నన్ను చూస్తుంటే చిన్నప్పుడు మిమ్మల్ని కొప్పడిన మీ అమ్మ ఫ్రెండ్స్తో మీరు కలకత్తా వెళ్ళి చూసినప్పుడు కలకత్తాలో ఉన్నటువంటి కాళికామాత గుర్తుకొస్తున్నారా ఇక నుంచి బుద్ధిగా ఉంటారా సరే గుడ్ బైలాగా గుడికొస్తారా ప్రామిసా అలా దారికి రండి మాట తప్పారో అమ్మనే జగదంబనే